స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ తండి గల తండ్రి సర్వనతుడానికి ఎంతో సమస్త సృష్టికి మూల కారు కూడా ఆది సంబూధున పరిశుధి తండ్రి నీకు ఎంతో స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకుని మీ కృపడి కృపరిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ బలపరుస్తున్న నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వందలు ఇస్తాయా నిక్య స్థుతులు గొప్ప దేవన తండ్రి ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అందరికీ అనుగ్రహించినందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా గొప్ప ధన్యత ప్రభావం మాకు అనుగ్రహించినారు నైనా మీ సన్నిధిలో ఆనందించే కృప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన గొప్ప తండ్రి మీ యొక్క జీవజలాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకే ఎంతో వర్ణాలు ఇస్తాయా ఈ యొక్క మీ అందరం ప్రభావ మీ సన్నిధికి ఇష్టమైన మాట్లాడడం ప్రాదిష్టమైన మమ్మల్ని బలపరచండి మా జీవితాలు ప్రభావ తండ్రి మీకు అంగీకారం ఉండాలనే సాయపడమైన మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధులను నడిపించండి అయినా గొప్ప దేవ మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ తండ్రి ప్రతి దశలో మేము కూడా మీ కొరకు జీవించుకోవాలని సహాయపడండి గొప్ప దేవానికి ఎంతో వంద ఇస్తా నా ప్రభా తి మీరు ఆకలి దినాలు ఉండడం ప్రభావ ఆలో మేము ఉండడం ప్రభావ నైనా మేము ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా మా పిలుపు మా ఏర్పాటును ప్రభావ నిత్యం దృష్టికి మరీ జాగ్రత్త పడమే ప్రతి విషయంలోనైనా గొప్ప దేవాలయ మీకు విధేత జైనా అయినా భయభక్తులతో ప్రీతికరమైన సినిమా చేసే బిడ్డలుగా తయారు చేయండి అనేక ప్రభావం చెంత నడిపించాలని సహాయపడేమని ప్రాధిష్టమైన ఈ శ్రమల కాలంలోనైనా ఎవరు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డలు మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభావ వాళ్ళ విశ్వాసాన్ని ఖాయమని ప్రధిష్టమైన ఓ ప్రభావతాన్ని దృష్టి నుంచి మీరు తప్పించడం అని ప్రార్థమైన విజయం అనుగురించి సంపూర్ణంగా ప్రభావం నడుచుకుని ముందుకు పోయే బిడ్డలుగా తయారు గొప్ప దేవం మీరు అక్కడ తొలిగొనైనా మేము సిద్ధపడాలికులు మేము సిద్ధపడాలి శివాజీ తల్లి నడిపించి బలపర్చమని ప్రధిష్టమైన మాకు అందరికి మంచి ఆరోగ్యం శక్తి బలండి సమస్తం సమకూల్ మాకు ఆదిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వందలు అర్పించుకున్న రాని బిడ్డ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసిన ఈ ఆరాధన మీ ఆధిపత్యం నడిపించండి అయినా మీ పరిశుధాత్మ అభిషేకమ్మా కనిగించండి వాక్యంలో సత్యమే గ్రహించలాగిన మాత్మీ నేతలు ఇప్పటి మేము మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈ జీవన దినాలే మీ కొరకు ఏ రీతిగా సాక్షిగా జీవించాలి ఏ రీతికి మేము ముందుకెళ్ళాలి మీరేమో మాట్లాడమని బలపరి నడిపించమని ఏసీ పరిశుద్ధ రాము ప్రార్థిస్తుంది ఆమె పరిహారీ ప్రియన పరిహారీ నా జీవిత కాలం ప్రియ ప్రభువేనా పరిహారే జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న పరిహారీసే న పరిహారీ ప్రియసే న నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే పరిహారి పరిహారీ ఎన్ని కష్టాలు కలిగినను నను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలు ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేణ పరిహారీ ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేణ పరిహారీ పరిహారీ ప్రియ ఏసై న పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నా పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నా పరిహారీ నన్ను శాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను శాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నను చుట్టినా ప్రియప్రభువైన పరిహారీ పలు నిందలు నన్ను చుట్టినా ప్రియప్రభువైన పరిహారీ ఎన్న పరిహారీ ప్రియ ఎస పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న పరిహారీ మణి మనోవేదనలు వేధించినా మణిమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన నరులెల్లూ నన్ను విడచిన ప్రియ ప్రభువేణ పరిహారీ నరులెల్లూ విడచినా ప్రియ ప్రభువేణ పరిహారీ ప్రియ ఎరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న పరిహారీ బహువ్యాధలు కు సోకినా నాకు శాంతి కరువైనా బహు వ్యాదులు నాకు సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారీ నన్ను శోధకుడు ప్రియ ప్రభువే నా పరిహారీ ప్రియ ఎ పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న పరిహారీ దేవాని వేనా దారం నీ ప్రేమకు చాటెవ్వరు దేవా నీవే నా దారం నీ ప్రేమకు చాటెవ్వరు నా జీవిత కాలమంతా నిండు పాడిస్తూ తేదను నా జీవిత కాలమంతా నిండు పాడిస్తూ తేదను ిహారీ ప్రియ సే నరిహారి నా జీవిత కాలమలా ప్రియ ప్రభు నా ప్రియ ప్రభు నా పరిహారి ఐసే న పరిహారీ ప్రియసేన పరిహారీ నా జీవిత కాల మెలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాల మెలా ప్రియ ప్రభువేన పరిహారీ అలాలు కాదీసం పరిశుద్ధు దేవాదరాలైన మౌన తెలుగు తండ్రి ఈ కృతికి తెలిసా తర్మించి కాపాడంగా మీ సరిధిలో సమయం గడిపే అవకాశాన్ని బాగా గానించినందుకు వందనాలైన మీ వాక్యంలో బలపరచండి నడిపించండి స్థిరపరచండి తల్లి సంపూర్ణంగా మీ యొక్క వాక్యంలో నానబడే జీవితం మాకు అనుగ్రహించండి నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితం అని హెచ్చరించినారు మీరు డబ్బులు రాసిన పత్రికలో మీకు మీ యొక్క వాక్యమే ఉదకం మీ యొక్క వాక్యమే తండ్రి జీవం మీ యొక్క వాక్యంలోనే ఉంది ప్రభావ జీవ జలం కాబట్టి అటువంటి జలంలో మేము స్నానం చేయబడ్డ జీవితాలు ఉండాలి అని మేము ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు వేదకాలను ఎదురు చూస్తున్నాం నేను మీకు చిత్తమేదనేది వాక్యాలనే గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాం ప్రభావ కాబట్టి మీరే మాతను మాట్లాడండి బాలపరచండి స్థిరపరచండి ప్రతి చోట మీ కొరకు సాధ్య మనల్ని పెట్టుకోమని క్రీస్తు పరిషత్ అన్నమాన తండ్రి ఆమె సో మనం గతంలో ప్రవచన వరానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాము ఈ రోజు ముగించుకొని భాషల వరానికి సంబంధించిన విషయాలను ధ్యానించడానికి ప్రారంభానికి మనం ఉంటున్నాం వాటిని చూసుకోవాలా ఆసక్తితో ఎందుకంటే ప్రతి వరాన్ని జాగ్రత్తగా పరిశీలించాలా అవి మనం కరిగణించిన పడ్డప్పుడు అవి ఆయన మహిమ కొరకు వాడుకుంటామన్న విషయాన్ని ముఖ్యంగా ఏంటంటే నేను గ్రహించినది ఒకటి కృపావరలు ఉన్న వాళ్ళలో అహం కొంచెం కనిపిస్తూ ఉంటది ఎందుకంటే లేనివాన్ని చూసినప్పుడు ఇది ఆత్మీయ జీవితమే కాదు ప్రకృతి సహజంగా కూడా గొప్పవాడికి బీదవాడు లోకువా తెలియగల వానికి తెలివిహీనుడు లోకువా అట్లా కొన్ని బహుమానాలు ఉన్నత స్థితిలో ఉన్న వారికి తక్కువ స్థితిలో ఉన్నవాడు బహు లోకువా అన్నట్టు ఈ గుణగణాన్ని మనం బయటికి రావాలా మనకి దేవుడు ఇచ్చే కొద్ది కృపరలని మరీ తగ్గింపు జీవితం మనకు అవసరం మరీ మరీ తగ్గింపు జీవితం అన్నట్టు కాబట్టి మనం చూసినాం ప్రతి ప్రవచనం యొక్క సారము క్రీస్తుని గుర్చునే సాక్ష్యం అని తర్వాత పాత నిబంధన కాలం మనం చూస్తాము అనే రక అనేక రకాలుగా ప్రవచన వారి జీవితాలలో వ్యక్తిగతంగా ఒక రాజుకు సంబంధించిన ప్రవచనాలు ఎన్నో చూస్తా కదా మనం ఏషయా భక్తుడు హెజకియాకు సంబంధించిన విషయాలలో హెజకియాతో ప్రవచ హెజకియా జీవితం గురించి ప్రవచించారు ఈ రాత్రి నువ్వు సరే నేను ఒక విషయం గ్రహించింది ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి కానీ దాని పోస్ట్ పోన్ అయితే చేయగలుగుతున్నాం ప్రార్థన ద్వారా అవి కొన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతాయి కానీ అవి కొన్నిసార్లు కావన్నట్టు ఉదాహరణకి హెజకే జీవితంలో ఈ రాత్రి నువ్వు దేవుడు యశాభ భక్తుని ద్వారా బయలుపరిచి అంటే ఏంటంటే వ్యక్తిగతంగా ఒక మనిషికి జీవితానికి సంబంధించినవి కూడా ఉండొచ్చు ఒక దేశానికి సంబంధించి ఉండొచ్చు ప్రపంచానికి సంబంధించింది ఉండొచ్చు ప్రవచనము ఒక పరిస్థితికి సంబంధించి ఉండొచ్చి ఉదాహరణకి ప్రపంచాత్మకంగా కరువు రాబోతుంది ఆగబు ప్రవచించండి కదా అదే చూస్తే మనం ఆది మొదలుకొని ఎన్నో కరువులు ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను చూపిస్తా ఎన్ని కరువులు వచ్చినాయి గతంలో ఇంకా వస్తాయా బ్రదర్ కరువులు అంటే తప్పక వస్తుంది కరువు ఇవన్నీ సూచనలు కానీ అంతం వెంటనే రాదు అన్నాడు ఇవి వాటి శ్రమలకు ఈ వేదనలకు ఆరంభము కానీ అంతం అప్పుడే రాదంటాడు అంతం ఎప్పుడు వస్తుంది మనకు తెలుసు ఆరవ బూర సంపూర్ణంగా ముగించినప్పుడు అది ఆరంభం అయింది ఆరవ బోర ఆరంభం అది ముగింపు దశకు మనం సిద్ధమవుతున్నామండి చాలా మంది సేవా జీవితాలను బాబు బైబుల్ స్టడీస్ ముగి అది ఆరం ఆరంభించి అయిపోయింది అంటారు కానీ మనకు కాదు మనం చూసినాం మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతాయో రెండో బూర ఊదినప్పుడు మొదటి జరుగుతూనే ఉంటాయి రెండో బూర నుంచి మూడో బూరలో జరుగుతూనే ఉంటాయి మూడో బూరలో ఏం జరగాలనో నాలుగో బూరలో జరుగుతూనే ఉంటాయి నాలుగో బూరా ఐదో బూరా ఆరో బూర వరకు వచ్చేటప్పటికి మొదటి బూర నుంచి ఏం జరుగుతున్నాయో అవి కంటిన్యూ అయితేనే ఉంటాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆ బూరలలో ఏమేమి జరగాల్సినయో అవన్నీ కంటిన్యూ అయితేనే ఉంటాయి ఎందుకంటే ఆరంభం అయితే బూర బోదనం ఆరంభం అవి అంతం కావన్నట్టు ఎప్పుడో అంతమైంది అంటే ఏడో బూరకి అన్ని సమాప్తమై టైం ఆగిపోద్దు మనం చూస్తాం ఏడో బూరకు సంబంధించిన బోధలో చూసినాం మనం కాబట్టి ప్రతి బూరకి ఆ ఒక శిక్ష అమలుపరచబడుతుంది అది ఆరవ బూర కాలంలో అందరూ మరణించినప్పుడు ముగిస్తది ఏడవ బూరకి కంప్లీట్ సమాప్తం విశ్రాంతిలోకి పోవాలా మనం ఆయన విశ్రాంతిలోకి వెళ్తాం కాబట్టి ప్రవచనాలు వ్యక్తిగతంగా కూడా రావచ్చు కొంతమంది అంటారు ఇంకా తప్పు అంటారు కానే కాదు హేజకే జీవితంలో చూసినాం మనం ఆహాబు జీవితంలో చూడలేదా లియా ప్రవచనం ఆహాబు విధంలో వ్యక్తిగతంగా ఒక రాజు ఒక మనిషి అదే రీతిగా శత్రు రాజ్యం మీద విజయం పొందడం ఒక దేశం మీద ఒక దేశానికి సంబంధించిన ప్రవచనం బహులోనికి సంబంధించిన ప్రవచనాలు చూస్తాము నినివే పట్టణానికి సంబంధించిన ప్రవచనం ఒక్క చూడలేదా ఒక పట్టణానికి సంబంధించిన ఉండొచ్చు కాబట్టి దేవుని ఇష్టం ఏ రీతి ఆయన ప్రవచనం అంటే ఆయన స్వరం అది ఆయన మనసు కాబట్టి పరలోకాతీతమైన విషయాలు ప్రవచనాలు అక్కడ తీర్మానించుకుంటారు వాళ్ళు లోకంలో ఏం జరగాలనేది ఎందుకంటే ఈ లోకము బలహీనమైంది ఆ లోకము బలమైంది కాబట్టి దేవుడు మనం చూసినాము లాస్ట్ రికార్డింగ్స్ లో లూసిఫర్ కి దేవుడు మనుషులని కాపాడడం కొరకు నియమించండు కానీ విర్రవీయండు నేనేంది వీళ్ళని వీళ్ళని కాపాడదు నేనేమైనా వాళ్ళ సర్వెంట అని గర్వించండి వాడు నా లెవెల్ ఏంది అని నన్ను ఇంతగా అలంకరించిన రాళ్లతో నన్ను ఇంతగా బంగారుతో ఒదిగించినావు సభా పర్వతం మీద నిలబెట్టినావు దేవుని పర్వతం మీద నిలబెట్టినావు అంత గొప్ప దాని ఆధిక్యత నాకు ఇచ్చి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని బలహీనమైన వానికి నువ్వు సర్వెట్టుగా నన్ను పెడితే నేను ఎట్లా ఒప్పుకుంటా అది వాడి హృదయంలో ఉన్న గర్వం అన్నాడు కాబట్టి వీటి నుంచి మనం మీరు తర పొందుతూ ఉండాల జీవితంలో ముఖ్యంగా ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు లేపుతా ఉంటాడు నేను ఇదే గమనించిన సేవలు చదువుకున్న వాళ్ళు మరి చదువుకున్న వాళ్ళ సేవల్లో ఏం చేస్తారంటే నేను చదువుకున్నా కాబట్టి నేను ఈ పని చేయను పని చేయను చేపలు వేయడము ఊడవడము క్లీనింగ్ చేయడము అవి ఇవి సహాయపడడం ఇవి చేయరన్నట్టు వాళ్ళు ఒక కుర్చి మీద కూర్చు ఉంటారు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే చదువు అనోడు లేక డైలీ వర్కర్స్ వాళ్ళు చేయాల్సిన పనులు అన్నట్టు ఇవి చర్చలుగా అనిపిస్తా ఉంటాయి అది తప్పు అన్నట్టు మనం ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటామంటే అంతగా దేవుడు ఉన్నత స్థితికి వెళ్ళే ఉన్నతా ఉంటాడు పురుపావరాల విషయాలలో నాకు బాగా కంటిన్యూస్ గా ఒక సిక్స్ ఇయర్స్ చెప్పు స్టాండ్ తీసుకున్నాను చర్చ్ లో ఇయర్స్ అంటే మాటలు కాదు అది గొప్పగా చెప్పుకుంటలేదు ఆసక్తి అంతే ఏం చేసినా పక్కా చేయాలని నువ్వు చీపూర్ పెట్టినావంటే ప్రపంచంలో ఏ స్థలం ఉండద్దు అంత పర్ఫెక్ట్ గా ఊడ్చిన స్థలం అది అంత పర్ఫెక్ట్ గా ఊడవాలను నువ్వు టాయిలెట్లు క్లీన్ చేస్తే ఈవెన్ ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా అంత క్లీన్ ఉండదు అది మైండ్ అన్నట్టు నీ మైండ్ లో ఉండాలి అన్నట్టు ఏ పని చేసినా అంత పర్ఫెక్ట్ గా చేయాలన్నట్టు కాలువలు క్లీన్ చేసే నేను పబ్లిక్ కాలువలు ఉంటాయి కదా ఊర్లల్లో ఆ కాలువలు క్లీన్ చేసేటోని రోడ్లు గంపలు మూసేటోని తొవ్వేట్ని తల మీద గంపలు పెట్టుకుంటారు కదా రైల్వేజ్ వర్కర్స్ లేడీస్ అట్ల గంపల మట్టి తీసుకొచ్చి రోడ్లు ఒక కిలోమీటర్ రోడ్లు వేసినాము అందరం కలిసి అది నేను కూడా చాలా యాక్టివ్ పది రోజులు పనిచేస్తాను నేను ఇది చాలా మంది తెలియదు నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకు నేను చెప్తున్నానంటే నీ బాడీని ట్రైన్ చేసుకోవాల నీ మైండ్ ని ముఖ్యంగా ట్రైన్ చేసుకోవాలి నువ్వు ఎంత చదువుకున్నా దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికి నువ్వు ఆర్డినరీ మనిషివే అన్నిటికీ సిద్ధం ఉండాలి ఎప్పుడు ఎప్పుడు నేను ముందు జంప్ చేయాల ఈ పని చేయడానికి ఆ పని చేయడానికి ఎప్పుడు జంప్ అవ రెడీగా ఉండాలన్నట్టు నాకు ఇస్తే నేను చేస్తా చాలా మంది ఎట్లా ఉంటారంటే నాకు చెప్తేనే నేను చేస్తానది తప్పన్నట్టు నువ్వు ఒక ఒక స్టెప్ ముందుకు వేసుకుంటూ ముందు పోతానే ఉంటే గానీ దేవుడిని నీ హృదయాన్ని చూడడం కాబట్టి మనం ఈ ఒక ప్రవచన పరిచర్యలో ముఖ్యంగా అన్నిటికంటే ప్రాముఖ్యమైన వారి మీద అనేసి మనం ఎందుకు అంటే ఇది డైరెక్ట్ దేవుని మనస్సులో నుంచి వస్తుంది ఆయన దృష్టిలో ఏ రీతి ఉందని మనం అక్కడ చూస్తా ఆయన హృదయంలో నుంచి వచ్చేది కాబట్టి కొనతలు రాష్ట్ర పత్రికల్లో కొన్ని విషయాలు అయినవి చూపించేసి ఈ రోజుకి దాన్ని ఊహించేస్తాయి వరానికి సంబంధించింది పన్నెండవ ఆర్యాలు మనం చేస్తున్నాము పదో వశంలో మరి ప్రవచన వరం అని చెప్తున్నాడు కాబట్టి ఒక్కొక్కరికి ఇవి పంచి పెడుతున్నాడు అనే విషయం దేవుడు తర్వాత మనకు తెలుసు నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటే అంతగా దేవుడిని ఈ పనుల వాడుకుంటా ఉంటాడని నీలో పరిశుద్ధత లేకపోతే మటుకు ఇవి రావడాడు క్రైస్తవ జీవితంలో గమనిస్తూ ఉంటాడు బ్రదర్ ప్రార్థించే లేదు దగ్గర మీరు చేయండి అంటారు అప్పుడు అర్థం అవుతుంది ఈ బ్రదర్ లేదా తప్పిదా ముందు ఈ రోజు పాపములు ఉంది బల పొందడానికి లేదు నేను బలం పొందాను అంటే తప్పు చేసిండే దాంట్లోకి వెళ్ళి బయటకు ఇవన్నీ నువ్వు పసిగడతా ఉంటే ప్రోత్సహించాలని ఒప్పుకో్రదర్ ఏమన్నా పాపాలు ఉంటే ఒప్పుకో దొరక సన్నిధి ఆయన సహవాసం చాలా అవసరం ప్రతి రోజు ఆయనలో మనం జీవించడం నేర్చుకోవాలి ఏమున్నా ఏం లేకున్నా బహు ప్రాముఖ్యమైంది మన జీవితాలలో కాబట్టి ప్రవచన వరం సంబంధించిన విషయాలు ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయంలో చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అది నేను తర్వాత ఈ ఈ వారం లేకుంటే వచ్చి వారం చూపిస్తే దీర్ఘంగా అవకాశం ఉంటే ముఖ్యంగా ఏంటంటే భాషల వరకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ ప్రవచన వరం కూడా వస్తుంటుంది కొంత కన్ఫ్యూజన్ ఎందుకంటే ఆ ప్రవచించేవాడు సంఘక్షేమం కొరకు భాషల్లో మాట్లాడేవాడు స్వార్థం కొరకు లేక వాడి సొంత జీవిత క్షేమం కోరుకు అన్నట్టు అయితే చాలా మంది సేవకులు చెప్పడం నేను విన్నా గతంలో ఫస్ట్ నీకు క్షేమం రావడం తర్వాత సంఘానికి రావాలని అది ఎంత మార్గం కరెక్ట్ అనేది నాకు తెలియదు మీరే చెప్పుకోండి స్వార్థం మనము త్యాగపూరితమైన జీవితం కాబట్టి సంఘ క్షేమం కొరకే ప్రయాసపడతాం కాబట్టి భాషల వరం కంటే ప్రవచన వరం ఎక్కువ ప్రాముఖ్యమైనది ఇప్పుడు చెప్తుంటాను నేను చెప్పిందే కాదు పౌలు చెప్పింది కాబట్టి నేను దాన్ని సంపన్న నమ్ముతున్నాను అసలు మాట్లాడటప్పుడు అసలు నీకే అర్థం కావు ఆ పకింటి పక్కనోన్కి ఏం అర్థమై వాళ్ళ పక్కనకి అర్థం కానప్పుడు నీకు అర్థం కానప్పుడు అవగాహన ఉంటుంది ఏం నేర్చుకుంటారు వాళ్ళు అదే నువ్వు ప్రవచించిన వాళ్ళకు భయం వస్తుంది దేవుని ఎందుకు భయభక్తులు వస్తూ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నేర్చుకుంటాం సిద్ధపడతా ఉంటాము ప్రభు కొరకు జీవించడానికి ప్రయాస పడతా ఉంటాం తప్పించుకునే ప్రయత్నిస్తూ ఉంటాము ఇవన్నీ ట్రయల్స్ చేయొచ్చు కానీ భాషలో మాట్లాడితే నీ ఆత్మ బలపడతా ఉంటది కానీ సపోజ్ కొత్త వాళ్ళు ఇచ్చిన కొన్ని సంఘం రాదే చెప్తాడు పవళు కొన క్రొత్తవాళ్ళు వస్తే మనకి ఏం అర్థం కాదు కదా ఏం అర్థం కాదు వాడికి అయితే వంతుల చొప్పున ప్రవచించాలా అన్న విషయం మటుకు పౌలు జ్ఞాపకం ఇస్తాడు మనకి ఇరవై అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును అంటే నా నేను అర్థం చేసిందంటే కనీసం ఇద్దరు అని ప్రతి చర్చలో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు అయితే వారు జాగ్రత్తగా ఒకరి తరత ఒకరు మాట్లాడాలని మటుకు అక్కడ ఒకేసారి ఎట్లా మాట్లాడతారు ఒకేసారి ఎట్లా ప్రవర్తిస్తారు కాదన్నట్టు కాబట్టి ముప్పై రెండో వర్షాలు ఏమన్నా ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి కాబట్టి అలజడి ఉండదు ఒకరి తరత ఒకరు ఒకరి తరత ఒకరు ప్రవచించినట్లు మనం చూస్తున్నాం బైబుల్లో అది విధానం లేకపోతే మొత్తం గందరగోళం ఉంటది బహు ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం తీసుకుంటున్నాం ప్రవచించే వాని జీవితం ఎట్లా ఉండాలా అనేది ముప్పై ఏడవ వచన చెప్తున్నాడు నీకు ఈ ప్రవచన వరం ఉందనుకో లేక ఆసక్తి చూపిస్తున్నావు అనుకో నీకు గుణగణం ఉండాలంటే ముప్పై ఏడవ వర్షాలు ఏమంటున్నాంటే ఎవడైనా తాను ప్రవక్తనని ఆయనను ఆత్మ సంబంధి ఆయనను తలంచుకొని నన్ను వెళ్ళాలి నీకు ప్రవచించే ఆత్మ లేక ఆత్మ సంబంధమైన వరాలు కలిగిన ఆత్మలు ఆత్మ నీలో ఉంటే నీ నీ ఉండాలంటే నేను మీకు వ్రాయిస్తున్నాను ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ అతడు దృఢంగా తెలుసుకున్న ఆయన ఆజ్ఞలు తెలుసుకోకుండా నువ్వు ఎట్లా ప్రవచించగలవు అంటున్నాడు ధర్మశాస్త్రం నీకు తెలవాలా బైబుల్ వాక్యాలు నీకు బాగా తెలిసిన బాగా ధీరంగా ధ్యానించాలి వీటి అంటే నీకు చదవాలా చదివితే నువ్వు వీటిని గ్రహించలేవని చెప్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే ముప్పై ఎనిమిది వర్షంలో ఎవడైనా నువ్వు తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్మ కానీ తెలుసుకోవాలా అని కూడా చెప్తున్నాడు ఒకవేళ నీకు ఆసక్తి ఉంటే మటుకు బైబుల్ వాక్యాలు బాగా తెలుసుకోవాలా అని చెప్తున్నాడు చాలా మటుకు మనం యూట్యూబ్స్ ఇంటర్నెట్ ఫేస్బుక్ అక్కడెక్కడ పోయి చేస్తే తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాం వాట్సాప్ లో కానీ ఫస్ట్ బైబిల్ తీసి చదవాలా కదా జీవో నీతో ఫ్రెష్ గా మాట్లాడాలనుకుంటున్నాడు ఆన్లైన్ అనే కాదు కదా నీ రహస్య స్థలం అందు పోయి అంటాడు కదా తలుపులు వేసుకోను అంటాడు నీ రహస్య స్థలం ఎక్కడ ఉందో తెలుసుకున్నావా అని కొంతకాలం కిందట నేను చూపించినాను నువ్వు ప్రార్థన కొరకు ఎక్కడ పోతావు ప్రతి ఉదయం ఏ స్థలానికి వెళ్తున్నావు నీ ఇంట్లోనే ఎక్కడ స్థలం ఏర్పరచుకున్నావా ప్రార్థన కొరకు అక్కడ దేవుని తను కలుసుకోవాలనుకుంటున్నాడు ప్రతి రోజు మనందరికి అవసరం ఎందుకంటే చెప్పింది ప్రతి ఒక్కరు రహస్య స్థలంలో పోయి ప్రేయర్ చేసుకోమని నీ రహస్య స్థలం ఎక్కడంతో బతుక్కో కొందరు కొండలలో పోతారు అడలలో పోతారు కొందరు ఎక్కడెక్కడ పోతుంటారు కొందరు వంట గదిలో పోతారు కొందరు బెడ్రూమ్ లో చేసుకుంటారు కొందరు ఇంకెపర చేసుకుంటారు అక్కడనే చేసుకోండి నేను ఇంటి మీద చేసుకుంటాను ఎందుకంటే ఇంటి మీద వారు అనిపించారు నిర్మానుష్యం ఉంటది చల్ల గాలి కూడా వీస్తుంది అక్కడ కూర్చొని వర్షిప్ చేసుకొని ప్రభుత్వం కింది దిగి ప్రతి ఒక్కరికి రహస్య స్థలం సీక్రెట్ ప్లేస్ ప్రతి ఒక్కరికి అది అవసరం ప్రభు నిన్ను కలుసుకోవాలంటే నీకు సీక్రెట్ ప్లేస్ ఏదని అడుగుతాడు నేను ఎదురు చూసిన ఎందుకు వస్తా కాబట్టి ముప్పై తొమ్మిదో నా సహోదరులరా ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి మనం ఆసక్తితో ఆపేక్షించాలని చెప్తున్నాడు ప్రభు నాకు ఈ వరం అనుగ్రహించు ప్రభు బైబుల్ లోని ప్రతి ప్రవచాన్ని నేను అర్థం చేసుకోలే ఇవి ఎప్పుడు నెరవేరుతున్నాయో వాటి సూచన నేను అర్థం చేసుకోవాలా ప్రభావ నాకు అది అనుగ్రహించిన ఈ రోజు కన్న ప్రార్థన మనకు అవసరం ప్రతిదంటే వాక్యం విన్నప్పుడు ప్రభు నాకు అనుగ్రహించి బ్రహ్మ నేను ఇది పొందుకుంటున్నాను ప్రభావ ఐ రిసీవ్ ఇట్ లాట్ నాకు అనుగ్రహించి ప్రభు అని మనం అప్పుడే నువ్వు మర్చిపోవు లేకపోతే రేపు రేపటి తినాము ఇవన్నీ మర్చిపో వీటన్నిటినీ మనము బహు జాగ్రత్తగా తెలుసుకోవాలి అయితే ప్రాబ్లం ఏందంటే చాలా బైబిల్లో తెలుసుకోకుండా ఏం చేస్తారంటే నాకు ఒక రహస్య స్థలం బ్రదర్ నేను అక్కడే ఆయన స్వరం వింటా అంటారు మళ్ళీ బైబిల్ ఎందుకు ఇది ఒక బలహీనత నీ బలహీనత ఉంది అంటే సాధ్యం అన్నట్టు అట్లా ఎంతో మంది తప్పుడు త్రోగా నడిచినట్లు మనం చేస్తాం కదా కదా తల్లి బైబిల్లో కూడా చూసినాం చాలా మంది అట్లా తప్పుడు త్రోగా కాబట్టి ఇది ప్రభు స్వరమా కాదనేది నీకెట్ట తెలుసు నేను ఎన్నిసార్లు మీకు చెప్పిన నేను స్వరం విన్నా టూ టైమ్స్ విన్నా నేనైనా స్వరం కానీ దాని తర్వాత ఈరోజు ఈరోజు నేను ఆయన వాక్యమే చదువుతున్నా అది కూడా ఆయన స్వరమే కదా బైబుల్ దీర్ఘంగా ధ్యానించే వాడికి ఆయన స్వరం అవసరం లేదు నువ్వు గుడ్డౌన్ అయితే నీకు అవసరమేమో ఆయన స్వరం కాబట్టి ఆది దేవుని ఆత్మ అయితే అది దేవుని స్వరం అయితే అది అందరికి వర్తిస్తుంది ఆయన ఎట్లా అన్న చది ఎవరికి నేను నీకే చెప్తున్నా అని చెప్తాడా దేవుని అన్నాడు కదా ప్రతి చెప్పాలనే కదా ఇవన్నీ బయలుపరచబడుతున్నాయి కాబట్టి నేను కొంచెం త్వరగానే ముగిస్తాయి ఈరోజు ఈ వాక్యాన్ని కాబట్టి ఇందాక చూసేటట్లు మనము ఎవరి వారి ఆత్మలు వారి ఆధారంలో ఉన్నాయన్నాడు కదా ప్రవచించే ఆత్మలు ముప్పై రెండవ మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉండేవి అది నీకు నీ కంట్రోల్లో ఉంటుంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రవచించేది నీ కంట్రోల్లో ఉంటుంది నువ్వు రిలీజ్ చేస్తే వస్తుంది లేదంటే ఆగిపోతుంది అది బహు ప్రాముఖ్యంగా ఆలోచించాలి కదా చాలా ప్రాంతాలలో వచ్చే టైమ్ లో అందరం సైలెంట్ అయిపోతుంటాం ఎప్పటికీ సైలెంట్ అయిపోతే ప్రవచించేవారు అది రాదన్నట్టు కాబట్టి ఇందులో మనకి ఎటువంటి ఉపంగణం అనేది ఉండదు అన్నట్టు నాకుంది వరము తగ్గిన వాళ్ళకి లేదు తగ్గిన తక్కువ అన్న గుణగణాలు మనకు అవసరం లేదు ఇంతగా చూసినట్టు నేను చెప్పినది నేను రికార్డింగ్స్ చూసినట్లు క్రిస్తుని గుర్చిన సాక్ష్యం ప్రతిసారి యేసు ప్రభుని మహిమపరచాల సేవలో నీ ఆరాధనలో నీ వాక్య పరిచర్య ఆయనని తప్ప ఇంకా దీన్ని కూడా నువ్వు పొగడడానికి వీల్లేదు నిన్ను గొప్పతనంగా చూపించుకోవడానికి వీల్లేదు ఐ కెన్ డూ దీస్ నేను ఇది చేయగలను అది అవసరం లేదు నేనేమి చేయలేను ఆయన లేకుండా నేను ఏమి చేయలేను అన్న హృదయ పరిస్థితి మనకి బహు అవసరం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను వీళ్ళకి కొంత వాక్య నిస్తాను వీలైతే రేపు అవకాశం ఉన్నా లేక ఈ వారం అవకాశం అంటే కృపావరలలో ఎనిమిదవది పాషల వరం సంబంధించినది నేను ఆరంభిస్తాను అది ఆది కాండము మూడవ అధ్యాయం నుంచి ఆదికాండం పదకొండవ అధ్యాయం నుంచి వాటిని మనం ధ్యానిస్తాం ఎందుకంటే అక్కడ మొట్టమొదటిసారి భాషలు పుట్టినట్లు మనం చూస్తాం రకరకాల భాషలు అదే రీతిగా ఏషియా గ్రంథంలో చూస్తాము భాషల గురించి రకరకాల పాత నిబంధన మనం చూస్తాం అయితే అనేక పర్యాలు ప్రభు మన జ్ఞాపకం చేసింది ఏంటంటే పాత ప్రజలు కూడా వాటిని అనుభవించారు తర్వాత కృత నిబంధన వారమైన మనము వాటిని అనుభవిస్తున్నాం ఒకసారి జరిగింది రెండోసారి జరుగుతుంది అవన్నీ కాబట్టి మూడోసారికి ఇంకా అవకాశం ఉండకపోవచ్చు అందుకు మనం ఉంటున్న కాలంలో అవన్నిటిని నేర్చుకోవాలా లేదా గలిలో వెతకడం కాదు బైబుల్ అనే వెతకాలా ప్రతిదీ వాక్యంలోనే వెతుక్కోవాలి మనం సంబంధించి ఆయన ఇష్టం అవన్నీ ఉంటాడు ఒక విషయం గ్రహించండి ప్రవక్తలతో పాటు ఉంటే ప్రవచిస్తాం భాషలలో మాట్లాడవంటే భాషల్లో మాట్లాడుతుంటారు జ్ఞానవాక్యం గల వాక్యం పాటు ఉంటే నీ దగ్గర నుంచి జ్ఞానవాక్యం వస్తుంది బుద్ధి వాక్యం చెప్పే వాళ్ళ సహవాసంలో ఉంటే నీకు బుద్ధి వాక్యం వస్తూ ఉంటాయి కాబట్టి స్వస్థత వరంలో వాళ్ళ సహవాసంలో ఉంటే నీకు వస్తాయి దయ్యాలు వెలుగొట్టే వారి సహవాసంలో ఉంటే నీకు అవే వస్తూ ఉంటాయి అవి అదొక సీక్రెట్ నేను చూపించిన ఎందుకు ఎందుకంటే నీ హృదయం అట్లా తయారైతుందని కానీ మనం అట్లు మనం బ్రహ్మ నువ్వు ఏది ఇస్తే దాని ద్వారా నేను మర్మపరుస్తాను నేను దాంట్లో గొప్పంగా దాంట్లో విర్రవి ఎందుకంటే శిష్యుల గురించి శిష్యులు అంటారు నీ నామన దయ్యాన్ని డెబ్బై మంది వచ్చి చెప్తున్నారు నీ నామం దయ్యాలు వెళ్లిపోతున్నాయి రోగులు స్వస్థపరచబడుతునేసి ఇవ్వాలంటే మీరు వాటిని బట్టి సంతోషించొద్దు మీ నామము పరలోక మందు కాబట్టి దాన్ని బట్టి సంతోషించమంటాడు కాబట్టి మనము మన సేవలు జరిగే వాటిని గురించి సంతోషించద్దు నీ నామము పరలోక మందు రాయబడింది బట్టి సంతోషించాలా కాబట్టి అటువంటి సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేయాలని ప్రార్థిస్తారు పరశుధన వరకు తండ్రి మీకు మనాలైనా అనేకమైన కృపారదు తండ్రి ప్రాముఖ్యమైన ప్రవచన వరం అన్నారు ఈ ప్రవచన వరం అంత కనుగ్రీమని ప్రార్థిస్తున్నాం సౌలు తండ్రి దేశాల దేశపు రాజు శిష్యులతో పాటు ప్రవక్త శిష్యులతో పాటు కలిసి ప్రవచించినట్లు మేము చూస్తున్నాం అదే రీతిగా పేదూరు కాలంలో అనేక మంది ప్రవచించినట్లు చేస్తున్నాం సౌలు సేహ జీవితంలో అనేక మంది ఈ రోజు కూడా అది ఉంది ఇవాళ ఉన్నాయని సంపూర్ణం చేస్తున్నాం ఒక సంఘం వాటిని నమ్మకపోతుంది కానీ మేము మటుకుని నమ్ముతున్నాం ఎందుకంటే వాక్యం చె చెప్తుంది కాబట్టి ఇవన్నీ ఆగిపోతే ఒక రోజు ఎందుకంటే ఏడవ బోర అవసరం లేదు ఎందుకంటే మేమందరం మీ సన్నిధిలో ఉంటాం కాబట్టి మీ సన్నిధికి వచ్చేంతవరకు ఈ లోకంలో ఇవన్నీ అవసరం సంఘరన్నారు కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి వాటి కొరకు ఆపేక్షించమన్నారు కాబట్టి ముఖ్యంగా అటువంటి ఆసక్తి మాకు అందరికీ నడిపించవారు గొప్పదేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనదుడానికి ఎంతో అన్నది సమస్త సృష్టికి మూలకాలు కూడా నా ప్రభావ నా దేవానికి అర్పించుకున్న ఈ ఘర్షణ కాలంలో కాచి కాప నైనా మీ కృపలు భద్రపరచుకుని ఈ కద్య గణ వాక్యం ప్రభావ మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని ఎంతగానో నీకెంతో వర్ణాలేసయ్యా నీకు ఇస్తుత కృపావరాల గురించి ప్రభావ అనేక పర్యాల నుంచి ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నందుకెంతో వర్ణాలేసయ్యా నీకేస్తుతాలు అర్పించకుండా వాకించేతో ప్రభావం ఎంతగానో బలపరిచిన ప్రవచన గురించి మీరు మాతో మాట్లాడినారు అది సంఘం క్షేమాభివృద్ధి కొరకు వాకించల్పిస్తున్నాయినా ప్రవచన మార్గం కోసం ప్రభావం ఆకేషించమన్నారు ప్రావా కాబట్టి నైనా ఆ వారం మీరు మాకు అవసరం ప్రభావ నైనా మీరు ఆ వారం మాకు కలిగి మనం ప్రార్థిస్తాం లేదు ప్రభావ చిత్తమే ప్రభావ అయినా మీరు ఏ వారం ఇచ్చినా గానీ ప్రభావ అందులో మహిమరుస్తాం నేను స్థుతిస్తాం అయినా గొప్ప దేవానికి ఎంతో వాణాలు అర్పించకుండా అయినా ఎక్కడ కూడా మేము అహమాలు రావద్దు ప్రభావ నైనా ఒకవేళ ప్రభావ తెలియకుండా ప్రభావేమైనా అహమ్మ ఉంటే ప్రభావాలి ఏమైనా బలహీనలు ఉంటే ప్రభావ వాటిచ్చి మాకు గది మనం ప్రార్థు క్షణం ఎవరికి మేము ఒప్పుకున్నాంనైనా గొప్ప దేవాల గొప్పతనం లేదు ప్రభావ సమస్తం మీరిచ్చిందే ప్రభావ నా దేవ నా ప్రభా ఎక్కడ కూడా మేము అతి ఉండదు ప్రభావ ప్రతి క్షణం సాధు జీవితం కలిగి ప్రభా సామాన్యమైన జీవితం కలిగి ప్రభా మిమ్మల్ని పూర్వీ నచ్చుకోవాలి మీరు లోకంలో ఎట్లా తగ్గించుకుని జీవించాల ప్రభా అలాంటి జీవితం మాకు ఆదిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వర్ణాలి స్థేయానికి స్థుతులు స్తోత్రమైన ప్రవచన వరం ఓ ప్రభా ఆకర్షించమన్నారు కాబట్టి మా కదా ప్రభా బట్ మా అనుగరించడానికి ఆదిష్టమైన అయితే గొప్ప జోడైనా ప్రభా గొప్ప దేవస్ అతన్ని ప్రవచన వారు మాకు అనిగిరించు ప్రభావం ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది తెలుసుకోవాలా ప్రాభాట్ మేము అనేకులు చెప్పాలా ప్రభావ అవి సంఘ క్షేమభితి కొరకే ప్రభావ అనేకులు ప్రభుని ప్రభావ అతన్ని మీ చెంతకు వస్తారు ప్రభావ అందుకోసమే ప్రభావం భయం ప్రతి దశలు కాబట్టి ఆ వారు మాకు ఎంతో అవసరం నేను మాకు అనిగిరించమని గొప్ప దేవుని తనని వాకిందగా మాట్లాడేందుకే ఆయనకి ఎంతో వర్ణాలు ఇస్తే ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా ప్రావా నైనా ముఖ్య నడుచుకోవాలి పరిశుద్ధంగా జీవించాలా ప్రావా నైనా ప్రతి ఆర్థ్యం గాయకొనడా ప్రాభా ప్రవశించేవాడు ప్రభావ అన్ని ఆర్ద్యం గైకుంటేనే కాని ప్రభావా అది అర్థం రాదు మీరు మాతో మమ్మల్ని కాబట్టి నైనా బైబుల్లో ప్రతి ప్రవచనాల మీరు దీర్ఘంగా ప్రభావ వాటిని మేము చేసుకోవాలని సహాయపడమని ప్రారంమైన వాక్యంలో ప్రవచనాలన్నీ ధ్యానించాలని సహాయపడండి మీకు పొలం మమ్మల్ని జ్ఞాపకం మీకు పరిశుధాత్మ అభిషేకంగా నడిపించి బలపరచమని ప్రారంభమైన కృపదేవానికి ఎంతో వర్ణాలు సరియా మీరు ఆకలి పొలవింది ప్రోభాయినా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా కొన తండ్రి ఎంతో భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ అనేకులు తెలుసుకోవాలని సిద్ధులు ఉంటున్నారు ప్రభావ ఆ బిడ్డల పట్ల మీ చూపించండి కృప చూపించడాయినా ఈ వాక్యాల ప్రభావ ఈ కృపాల ప్రభావ ఎన్నో సంఘాలు నమ్ముతలే కొన్ని సంఘాలు నమ్ముతలేవు ప్రభావ కానీ ఈ సంఘ క్షేమ కృతి కొరికి అనుగ్రహించబడి సత్యం అనుగ్రహించని స్థితిలో ఉంటుండే కదా రీతిగా ప్రభావ ఇటు వాక్యాన్ని మేము ప్రకటించాలో మాకు జ్ఞానం అనుగ్రహించండి కృపగల ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి ప్రభావ ప్రేమతో ఓపికతో సహనంతో ప్రభావం ప్రకటించారా ప్రభా నా తన మనసు మాకు అనుగ్రహించిన మీ తలంపులు మీ ఆలోచనలు మాకు అనుగ్రహించిన అయినా గొప్ప దేవానికి ఎంతో వందాలి సమస్తం మీ కంట్రోల్ ఉంది ప్రభావ కాబట్టి మమ్మల్ని మీకు సమర్పించక మీ ఆదిలో ఉంచుకొని మీకు పర్శుదాప నడిపింపు మాకు అనుగ్రీనా గొప్ప దేవానికి ఎంతో వందాలి సేవా కేంద్రం మాతో మాట్లాడేందుకు ఎంతో ప్రభావ ప్రవచ్చిన వరాన్ని మీరు మాకు అనుగ్రహించండి అని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభావ ఎందుకంటే మీరు ప్రార్థించిన అడిగించిన వాటిలో పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు మీకు అవి కలుగునీ వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభావ ప్రవచన వరం ప్రభావ మీరు మాకు అనుగ్రహించని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభావీ ప్రభావ మీ వాక్యాన్ని స్వీకరించ భద్రపరుచుకుని అనుగ్రహించిన ప్రభావికి ఎంతో వర్ణాలు ప్రభావ ఎంతో వర్ణాలు ప్రభావస్ థ్యాంక్ యూ ప్రభావ ఈ వరానికి ప్రభావం కొరకు మేము వాడాలి ప్రాభాయినా తడి మీరు సాయపడమని ప్రాధిష్టమైన మీ సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఈ వరం వాడాలా ప్రభావ మీరే సాయపడండి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించడం గొప్ప దేవానికి ఎంతో వర్ణాన్ని చెల్లించడం అయినా గొప్ప దేవ నా తండ్రి నా ఈశ్రానికి ఇంకెంతో వర్ణాలు ప్రభావ ఎంతో మంది ప్రభా ఆరథులు రాలేదు కుటుంబాలను మీరు దర్శించండి బలపరచండి మీ కొరకు సాసెట్టుకోండి వాళ్ళ సేవా జీతాన్ని స్థిరపరచండి ప్రభావ ఇంకా విస్తరింపజేస్తే ప్రభావ మీ మై ఒక్కరికి బిడ్డలు అందరినీ నడిపించమని ప్రార్థమైన ప్రభావ గ్రూప్ లో పాల్గొన్న ప్రదేశం అగ్ని కంచె పెట్టండి మీ దూతలు కావాలని పేమీపీ గ్రూప్ చుట్టూ మీకు బలపరచండి మీ కంచె మీకు ప్రభావ ఆయన విన్న ప్రతి వాక్యాల ప్రభావం వాటిని ప్రభావం జాగ్రత్తగా ప్రభావ మేము పరిశీలించా వాటి హృదయాలు మేము భద్రపరుచుకోవాలా వాటిని మేము హృదయాలు నింపుకోవాలా ప్రభావ అనేకలు కొన్ని ప్రకటించాల ప్రభావ ఓ దేవాలీతి మూలు నడిపించే బలపచ్చాన్ని బహు జాగ్రత్తగా పూర్ణ జాగ్రత్తగా మేము జీవించాలా ఈ లోకంలో మీ సాక్ష్యం ఇవ్వాల ప్రభావ ప్రతి సాక్ష్యం మీ గురించే రావాలా ప్రభావ ఆ రీతి మూమ్మల్ని నడిపించమని ప్రధిష్టమైన నా దేవన ప్రభావానికి ఎంతో వర్ణాలి సేయా మీరు ఆఖరితోంది మేము సిద్ధపడాలి అనేకులు మేము నడిపించండి చంద్రశ్రూ కూడా మంచి ఆరిగా దయచేయండి ఇంకా అందరూ అనేక మంది విషయాలు బయలుపరచు ప్రాదిష్టమైన మీ కృపడి కృప దేయండి బలపరచండి ప్రభావ అనేక మంది విషయాలు బయలుపరచం చుట్టూ పెట్టాడు ప్రభావ మంచి ఆర్గాన్ని కూడా మంచి ఆరిగి దాడు కొద్దిగా అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాయి స్వస్థపచ్చి మీ కొరకు సాక్ష్యం పెట్టుకుని అయినా గొప్ప దేవ ఆగ ప్రభావితను ప్రదర్శిస్తారు కుటుంబాల పిల్లలు అందరి చుట్టూ మీరు కంచెట్టండి తోడనండి ఉద్యోగంలో ఇంకా ఉన్నత స్థితిపర్చండి బలపరచండి మీరు సాహసం పెట్టుకోండి ఆత్మీయంగా ఆశ్రదించి బలపరిచి మీ రాయపరిక ప్రార్థించాలేవా మా దగ్గర సమయంలో దేవాయశమ ప్రభావ ఇంత మంచి భాగ్యం నుంచి దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవా కృప వరాల గురించి దేవాయస్యమ్రభా ప్రవచన వర గురించి దేవాయసింహప్రభా మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వదనా మా హృదయంలో పెరుపోదించుకోవాలి మా ప్రభా దాన్ని మరి వేసుకోవాలి మా ప్రభా ఇంకా నీరు కట్టి కలించండి మా ప్రభా వాక్యం దేవ మా ప్రభా సంఘం కొరకు దేవాయశ్రే ప్రవచనం చేయటం స్నానం దేవ మనలో ఉన్న ప్రతి ఒక్క వరాలు దేవా పెంపొందించండి మా ప్రభా ఇంకొక పరిశుద్ధాత్మ చేత దేవ నీ వాక్యం చేత మేము కనిపెట్టాలి మా ప్రభా దేవాసీ మా ప్రభా దేవ మీరే స్నానం నీ అందరు నిలిచినటువంటి దేవయప్రభ మేము ఎందుకు అర్హులకు కానీ మనం సజ్జులకు లోచి దేవాయసి మా ప్రభా ఇంత వరకు జీవించాడు అని పట్టిస్తూ అవుతాం మా ప్రభా దేవాసీ మరొకసారి దేవసీ మా ప్రభా ఈ సన్నిధిలో మేము మోకరించి ప్రాణించాం దేవ మా యొక్క సిల్వ నెత్తుకుని నష్టటకు సాయం చేయండి మా ప్రభావ దేవ ఎంతో మందిని రక్షించాలి మా ప్రభా సేవ ప్రభావ చేయండి మా ప్రభావం ప్రతి ఒక్క ఈ బట్టి నీకే వందనా స్తోత్రాలు దేవ నీకే మైమా ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా దేవా నీకు అసహకార్యం నేను చేయకుండా స్నాయం చేయండి మా ప్రభావ ఎంత దేవాయోదలో ఉన్నాయి ఎంత దేవాయో సాడు దేవ ఎంత సహకారం చేయద్దు మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభావం గర్ధించండి మా ప్రభా సేవాడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు దేవా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ చుట్టాలను ప్రతి ఒక్కరు దేవించండి దేవా వాళ్ళకి ఏం అవసరం ఉందో నీకు తెలుసు మా ప్రభా ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా దేవా చంద్రశేఖరాని గురించి కూడా ప్రాణిస్తున్న వాక్యం బట్టి నీకు అన్నేవా ప్రతి ఒక్క మరమించభా దాన్ని బట్టి వందనాభ సూత్రాలు దేవా దేవాయసం వాక్యాలు మేము కూడా దేవాయేసుకుంటే మేము కూడా చెప్పాక సాయం చేయండి మా ప్రభా నీరే తోడైనాడు మా ప్రభా దేవ భయభక్తులుగా జీవించాలని సహాయం చేయండి దేవా నీ రెండో రకాల త్వరగా ఉంది నా రక్షణ భాగ్యం దేవా మా ప్రభావి కాపాడుకునే భాగ్యం దాయచేయండి మా రక్షణ ఉన్న భాగ్యం దాయచేయండి దేవించి ఆశ్రయించాడు మా పరిశుధ్రేవాస్తు పరిశుభ్రమం సర్వాధికారి వందనభ దేవాభా మరిభాత మాతో మాట్లాడినందుకు వంద మళ్ళీ మాకు వల్ల పరిచినందుకు నీకు వందనందుకండి దేవాయ సుప్రభావం మళ్ళీ ప్రభావ ప్రతిదీ మీరు మాకు ప్రభావ వాటిని బట్టి ఎక్కడేమి పొందిన ప్రభా దేవాళ్ళు ప్రవచించేవారు ఎంతో ఇంపార్టెంట్ అని అంటున్నాం ప్రభా మేము అది ఆసక్తితో అపేష్టించాలా ప్రభా ప్రతిదీ నేను ఈ వాక్యం ధ్యానించాలి ప్రభా ఎవరిదే నీ వాక్యం మేము ధ్యానించానా లే ప్రతి వారికి కోసమే ప్రభావ మేము సాక్షి ప్రకటన చేయాలి ప్రభా దేవాభా నిన్ను చూపించాలా ప్రభా లేవ మరి మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటాండి దేవని యొక్క పరిశుద్ధత్మ మాకు ఎల్లప్పుడు తోడయింది నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవత విన్న వాక్యం ప్రభా మాకు రిసీవ్ టైం చేసుకుంటున్నాం ప్రభావ మరి స్పష్టత వలం కోసమే కానీ ప్రభా ప్రవచించే వాళ్ళమే కానీ ప్రభా మరి చెప్పిన ప్రతి ప్రవచన కూడా ప్రభా ఎవ్రీథింగ్ కూడా ప్రభా మేము రిసీవ్ చేసుకుంటాం ప్రభా మరి మా జీవితంలో ప్రతి వాక్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంటాం దేవత ప్రభా మరి మీరే మాకు తోడయిందని నడిపించభా రేవా ఇంకా మేము ఆస్టర్తో ధ్యానించాలా ప్రతి వారికి కూడా ప్రభా సంగం చేయమని కోసం ప్రభా మీ యొక్క సువాత ప్రకటన చేయాలి ప్రభా ఎక్కడికి పోయినా కానీ ప్రభా నీ కోసమే మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభా లేకు తోడగి నడిపించను ప్రమా ప్రతి వారిని జీవించండి ఆశించగలింపండి ప్రభా మరి ప్రతి బ్రదర్స్ నిభా యొక్క కృపలో భద్రపరచుకోం ప్రభావ వాళ్ళు చేసే ప్రతి పండ్లలో మీరే చూడగి నడిపించను ప్రభా అదే రీతిగా ప్రభా మరి అన్నం కూడా యొక్క కృపలు భద్రపరచుకోం ప్రభా సం మీ స్వస్థత ఆరోగ్యాన్ని దా ఇచ్చాను ప్రభా మరి అన్నీకెళ్ళిన మీ యొక్క తోడించి నడిపించను ప్రభా తన కుటుంబాన్ని మొత్తం కూడా ప్రభా మీ భద్రపరచుకోమని ప్రార్థిస్తుంది అదే వయసు అదే రీతిలో ప్రభా ప్రతి వారిని కూడా ప్రభా మీ సన్నిధికి చేర్చేలాగా ప్రభా అందరికీ ప్రభా కేక వేయాల ప్రభా కోసం ప్రభా మరి మీరు ఎంతో త్వరలో రాని దేవడం కాబట్టి ప్రభా నీకోసమే తోట ప్రకటన చేయాల ప్రభా అనే వైపు నడిపించాలి ప్రభా దేవాయ ప్రభావం మరి మీదే మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత ప్రభావ మరి మా ఆత్మను కూడా ప్రభావం స్వాధీనంలో పెట్టుకోవాలి తండ్రి ఎక్కడ కూడా ప్రభావం మేము తనడానికి ఏం చేయలేదు ప్రభా దేవాయితీ కంట్రోల్ చేసుకునేలాగా మాకు సహాయపడి చేయమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత ఎవ్రీడే నేను స్థుతించి ఆరాధించాలి ప్రభా ఇంకా ప్రభావ మాలో ఏదైనా ఆయుతకరం ఉంటే అది సూచించని ప్రభా నీ తనదిలో వాటిని విడిచిపెట్టేస్తాం తండ్రి దేవాయత ప్రభా నీ రుజునికైతే ఏదైతే నచ్చుతుందో ప్రభా అది మేము చేయాలి ప్రభా నిం నడవాల ప్రభావిత పోగొట్టుకోకుండా ప్రభా అది మేము జాగ్రత్తగా బద్దపరచుకొని ఉండాలి సహాయంపడమని ప్రార్థిస్తుంది పరిశుభాత్మక నడిపి ప్రతి వారిని సిద్ధపరచుకోమని నామంలో ప్రార్థిస్తుందండి ఆ మేన్ మన ప్రభుత్వ కృప సమాధానం నడిపింపు మనకి అందరికి ప్రదర్శిస్తారు కుటుంబాలకి పిల్లలకి అందరికీ చదాకాలంతో